గణపతి పద్నాశ్రమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్మతీస్ శ్రీమహాగణాధిపతాశివ సమా శంకరాచార్యమస్మదాచార్యపకాం వందే యు పరంపరా ారాయణ నమస్కృతర సరస్వతీసంతతో జయముదీరే అంతవంత ఇ సోక్ శరీరిణినో ప్రేయస్ తస్మాధ్య స్వారత అనాశిన అప్రమేయ శరీరిణ అంతవంత మే దేహా ముష్యం దూసునముత్య శరీరి శరీరవత అశి అయ్యన అంతవంత వివేకిణ అంటే శరీరవత శను కలిగి ఉన్న అంటే శరీరమునందు ప్రకటమై శరీరమును నిలబెడుతూ శరీరమును కలిగి ఉన్నట్లుగా వ్యవహరింపబడేటువంటి ఆత్మనూ శరీరమును కలిగి ఉన్నదే గాని శరీరము యొక్క ధర్మములను కలిగి లేదు సో అధ్యతనే అనాశిన అది వినాశము లేనిది అటువంటి ఆత్మకి అప్రమేయస్య ఈ అప్రమేయ అన్నది యాత్ర అర్థం చేసుకోవాలి చూడండి అప్రమేయ అనే పదం వేదాంతము చాలా విలక్షణమైన పదం అసలు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నది ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని నిర్ధారించడానికి ఆ పదం చాలు మహావాక్యం లాంటి ఎందుకంటే ప్రమా అంటే జ్ఞాన సాధనం మా అన్న ప్రమా అన్న ఒకటే జ్ఞాన సాధనం జ్ఞాన సాధనం ఏమిటి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు ఒకటి మనస్సు ఇంకొకటి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు జ్ఞాన సాధనములు అన్నప్పుడు వాటికి ప్రత్యక్షము అంటే అక్ష అంటే ఇంద్రియం సో శబ్దం ఉందనుకోండి అక్షం ప్రతి చెవి అనే ఇంద్రియానికి అభిముఖంగా శబ్దం ఉంటుంది అంటే ఆ ఇంద్రియానికి తెలుస్తూ రూపము కన్నుకి తెలుస్తూ ఉంటుంది గంధము ముక్కుకి తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ సకల జగత్తులు కూడా ఐదు అంశాలున్నాయి సో శబ్ద రూప శబ్దస్పర్శ రూపరస గంధములు ఈ ఐదు ఇంద్రియాల చేతనో అవి గ్రహించబడుతూ ఉంటాయి ఈ ఇంద్రియములకు ప్రత్యక్షము ఎందుకంటే వాటి ద్వారా తెలుసుకుంటున్నాం అది సాధనములు తెలుసుకోవటంలో పనిముట్లు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ నోయింగ్ కనుక వాటికి ప్రమా అని పేరు సో ప్రమాణము అని పేరు ప్రమా అంటే జ్ఞానము సో రూప జ్ఞానం ఎలా కలుగుతుంది కంటి ద్వారా కలుగుతోంది కాబట్టి రూప సాధనమేమిటి కనుక ప్రమా అంటే జ్ఞానం రూపప్రమకు సాధనము కనుక శబ్దప్రమకు చెవి కాబట్టి ఈ ఇంద్రియములు ప్రమాణము అవుతాయి ప్రమాకరణము ప్రమాణం ఇది ప్రత్యక్ష ప్రమాణం సో ఇంద్రియాల ద్వారా మనం సమాచారం తెలుసుకోవటం ఇక మనస్సు ఇంద్రియాలు తెలిసిన దానికంటే ఒక ఇంత ఎక్కువ మనస్సు తెలుసుకోగలుగు ఉదాహరణకి పొగను చూసి నిప్పుంది అని మనస్సు తెలుసుకోగలరు మనస్సుకి తెలుస్తుంది కానీ కంటికి తెలియదు నిప్పుంది కంటితో చూస్తే చూస్తే కనపడదు కదా కంటితోటి పొగే చూస్తారు మనస్సుతో నిప్పుని ఊహిస్తారు ఊహ అనుమానము అంటే ఊహ అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు దీన్ని అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు తెలుగు అనుమానం అంటే డౌట్ అనే సెన్స్ లో పడతారు అలా ఎందుకు వాడుతున్నారో దేవుడికి తెలియదు అలా వాడుతున్నారు అంటే సంస్కృతం తెలుగులో ఉన్న శబ్దాలు యాభై శాతం శబ్దాలు డెబ్బై శాతం శబ్దాలు సంస్కృత శబ్దాలే కాబట్టి ఆ యూసేజ్ లో అలాగా కొన్ని శబ్దాలు డిస్ట్రాక్ట్ అయ్యాయి కనుక సంస్కృతంలో డౌట్ అంటే అనుమానం అనే మాట ఎప్పుడూ ఉండదు డౌట్ అనే సెన్స్ లో అనుమాన ప్రయోగం కలలో కూడా ఊహించడానికి కూడా వీలైన మాట సంస్కృతంలో కానీ తెలుగులో లాగే వాడతారు కాబట్టి అనుమానము అని అనకుండా వేదాంతం పాఠం లేదు అనుమానం ఉన్నప్పుడల్లా ఈ ఉపన్యాసం చెప్తూ ఉంటారు ఇదో ఇదో ట్యాక్స్ ఇది ఎడీషనల్ ట్యాక్స్ అనమాట అనుమానం అనగానే ఆడియన్స్ లో ఏదో డౌట్ అనుకుంటారు వాళ్ళు అనుకున్నారో మానేరో అలా అనుకుంటారేమో నాకు డౌట్ అందు గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో అనుమానము అంటే మనం ఊహానర్థం శబ్దార్థ చెంది తెలుగు డిక్షణరీని చూస్తే అనుమానము అంటే ఊహ అని రాసుకుంటుంది ఊహ ఊహించుట సో అవి చూడకపోయినా ఊహిస్తారు ఊహించింది ఎవడు వికసించిన బుద్ధి గలవాడు మెంటల్లీ రిటార్డ్ ఊహించలేడు వాడు పొగను చూస్తాడు కానీ నిప్పుందని ఊహించలేడు అంతే పొగ నిప్పు దృష్టాంత సో పరస్పర సంబంధాన్ని ఇన్వేరియబుల్ కంకాపిటెన్స్ అని ఉంటారు ఆ పరస్పర సంబంధాన్ని వ్యాపక వ్యా వ్యాప్తి అంటారు కదా దాన్ని గుర్తుపట్టే తెలివితేటలు ఉన్నవాడు అలా గుర్తుపట్టి తెలుసుకుంటాడు తెలుసుకుని అవన్నీ అన్ని అనుమానమే విమానం ఎగిరిందంటే అనుమాన ప్రమాణం మీద ఎగురుతుంది ఊహ చేసి ఎగురుతుంది ఊహతో దిగుతుంది అంతేగాని రోడ్డు అది చూసుకుని తిప్పుతాడా ఏమే ఎంత అనుమానం నడుస్తుంది గేజెస్ అన్ని చూపిస్తాయంటే ఫిగర్స్ చూపిస్తాయి అనుమాన ప్రమాణంతో ల్యాండ్ అవుతుంది విమానం కానీ రైలు కూడా అనుమాన ప్రమాణంతో నడుస్తూ ఉంటుంది పట్టాలు ఉండి ఉంటాయని పోతూ ఉంటుంది అలాగే చీకట్లో అప్పుడు పట్టాలు చూసుకుని వెళ్తాడ ఏమన్నా రోడ్డు మీద కాబట్టినట్టుగా సిగ్నల్ ఇచ్చేయంటే చెలో అంతే పోతూ ఉంటుంది అలా ఎనీవే సో అనుమాన ప్రమాణం ఈ రెండు రెండే ఇంకో నాలుగు ఉన్నాయి అవన్నీ రెండింట్లో వేసేయండి అంతే రెండు లెక్కేసుకుండా మీరు చాలు రెండు చాలు టూ స్టెప్ అనుమానం చేస్తే దాన్ని అర్థం పోతాయి అభావ రూపమైన అనుమానానికి ఇంకేదో పేరు పెట్టారు అనుపలబ్ధి అని పేరు పెట్టారు సో ఈ విధంగా ఏవో ప్రమాణాలు ఉన్నాయి బట్ ఈ రెండు మెయిన్ ఈ రెండు ప్రమాణాలకి గోచరించేది జగత్త దేవుడు కాదు అది సమాచారం ఈ మాట చెప్పి లౌకికులనే ఒప్పించటం అదేమో సంభవం అయ్యి ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే చూసింది చెప్తూ ఉంటారు వేదాంతం దగ్గరికి వచ్చాడు అంత తల అధ్యతనే మా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఎవరో ఇంట్లో అనివారు అంతా అద్వైతం అండి వీడిది అనేవారు అంటే అంత తలకిందు వ్యాపారం అని అంత అద్వైతం నేను ఒకసారి అలాగే అద్వైతం రావాడు అన్నాను అంటే గొప్పలు సుబ్రహ్య గారు విన్నారన్నమాట అద్వైతం అంటే ఎవరో తెలుసా ఇంకో నాయన అద్వైత శాస్త్రంలో మహాపండితు నువ్వేమో రాంగ్ సెన్స్ లో అద్వైతం అని ఏ బుద్ధున్న మాటారా అలా ఎప్పుడు వాడచ్చు ఆ విధంగా కాబట్టి ఈ అద్వైతం మీరు అలా ఉంటుంది దేవుణ్ణి చూడడానికి వెళ్ళి వస్తున్నావు అని లక్ష మంది మేము దేవుణ్ణి చూసి వచ్చే తిరుపతి వెళ్ళొచ్చి నువ్వు చూసింది దేవుడు కాదని శాస్త్రం ఎలాగండి దీనికి జరిగి ఎక్కడండి ఈ కష్టం ఇలాంటి కష్టంలో ఉన్నాం సో ఎందుకంటే మీరు చూసారు అంటే ఆ చూడబడ్డది గొప్ప చూసిన కన్ను గొప్ప అరుణింట్లో వెరీ సింపుల్ కదండి సో మీ బుద్ధితో తెలుసుకున్నారు దేవుడి గురించి మీరు తెలుసుకున్నారు దేనితో తెలుసుకున్నారు బుద్ధి అనే సాధనంతో తెలుసుకుంటారు కాబట్టి బుద్ధి అనే సాధనం గొప్పదా తెలుసుకున్న బుద్ధి అనే సాధనం లేకపోతే బుద్ధి తెలియబడే దేవుడు గొప్ప బుద్ధి అంటే దేవుడి కంటే గొప్పదన్నమాట బుద్ధి కాబట్టి మీరు దేనిని తెలుసుకుంటారో ప్రత్యక్షంగా కానీ అనుమానంగా గాని అది దృశ్యము కనుక జడము కనుక వినాశి అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆత్మ కొంతమంది ఏమంటారంటే ప్రాణాయామో ఏదో చేసి వస్తారు కాబట్టి నుంచి ఏదో జ్యోతిలాగా వచ్చింది అది ఆత్మేనా అని ఆత్మేనా అనుకుంటారు ఆత్మేనా అని అడగడం కాదు అంటే ఎలా చెప్పాలి పాపం సాధకుడు కదా సాధకుడిని రక్షించాల్సి ఉంటుంది సాధకుడిని సాధకుడికి వాడి సాధన మార్గంలో సహాయం చేయాలి కానీ వాడిని నిరుత్సాహపరిచి వాడిని డిస్ట్రాయ్ చేయకూడదు వాడి శ్రద్దని పోగొట్టకూడదు కాబట్టి ఏం చెప్పాలి నాయన చూడు అలా కనపడుతూ ఉంటుంది నువ్వు దాని గురించి అలా భ్రమపడద్దు నీకు కనపడేది ఆత్మ ఎందుకు అవుతుంది వెల్లువడ నీకు జ్యోతి కనపడింది అన్నావా కనపడింది ఎవరికి కనపడింది నాకు నేనెవరు అదే ఆత్మ అని చెప్పడం చెప్తే ఊహో అలాగా అని ఆలోచనలో పడతాను ఆలోచనలో పడితే చాలు సేవవుతుంది ఎందుకంటే తను చూసిన జ్యోతి ఆత్మ అనుకుంటే ఇప్పుడు ఈ రెండు ఆత్మలు తెలియ చూసి ఆత్మ ఒకటి చూడబడి ఆత్మ ఒకటి ఇది ఎక్కడ వ్యవస్థ లేదు అని కాబట్టి అలా అలా అనుకోకుండా ఆలోచనలో పడ్డాడు అనుకోండి హీస్ సేఫ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇక్కడ ధ్యానం చేయమా లేకపోతే బొడ్డులో ధ్యానం చేయమో ఇక్కడ ధ్యానం చేయమా చూడండి మీరు అసలు ఒక పాయింట్ మరిచిపోకూడదు దేవుణ్ణి పూజ ఏ శివలింగంలో పూజేయాలా ఈ మూర్తిలో పూజేయాలా ఆ మూర్తిలో అని అడిగారు అనుకోండి వాస్తవంలో మీరు ఏ మూర్తితో మొదలు పెట్టినా మీరు ఆ భావనలోకి వెళ్లేప్పటికీ మూర్తి ఉండదు ఆ సంగతి మర్చిపోకూడదు మూర్తి ఉండదు ఇంకా దేవుడే ఉంటాడు అదే విధంగా మీరు ధ్యానం గుండె హృదయం దగ్గర మొదలు పెట్టినా బ్రహ్మత్యం దగ్గర మొదలు పెట్టినా ధ్యానం మొదలు మరుక్షణంలోనే ఆ స్థాన భావన దేశభావన ఉండకుండగా మీరు దేశాతీతమైన తత్వంలో నిలిచి ఉంటారు కాబట్టి ఏదో ఒక స్థానం కాబట్టి మీరు యూ షుడ్ నో దాట్ స్థానం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది మీరు ప్రశ్న వేయటంలోనే స్థానానికి ఇంపార్టెన్స్ ఇచ్చిట్లా ప్రశ్న వేశారనుకోండి ఈ స్థానం ఇది మంచిదా అది మంచిదా అని అడిగారు అనుకోండి అంటే అర్థమేంటి యూఆర్ గివింగ్ ఎన్ ఇంపార్టెన్స్ టు ది స్థానం సో ఫస్ట్ ఆన్సర్ ఏమిటంటే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది స్థానం సో ఇట్ కుడ్ బి ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఫైనల్లీ ఈ స్థానం అనేది ట్రాన్స్లెండ్ అయిపోతుంది సెకండ్ ఉపనిషత్తులు మహాత్ములు రికమెండ్ చేసిన స్థానం తీసుకుంటే పోతుండే ఏ స్థానమైనా ఒకటే ఎందుకంటే స్థానాతీతంగా వీడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు కనుక ఎలాగూ ట్రాన్స్జెండ్ అయ్యే స్థానమే కాబట్టి ఏ స్థానమైనా ఒకటే అటువంటి వీడు ఏది తీసుకుందాము అంటే ఉపనిషత్తులు మహర్షులు రికమెండ్ చేసిన స్థానం మనం తీసుకుందాము ఏమిటండి ఆ స్థానము హృదయం హృది అయం ఇది హృదయం అని ఇది ఒక వ్యవస్థ చెప్తూ ఉంటాము సరే ఎనీవే కాబట్టి ఈ స్థానంలో ఇక్కడ నుంచి ఇక్కడికి లేచింది అని మీరు అన్నారనుకోండి ఏదైనా సంథింగ్ హ్యాస్ మూవ్ అప్ ఎందుకంటే దెయ్యం ఉందేమో అనుకుంటే దెయ్యంగా అనుకోండి ఇక్కడేదో కదులుతుంది అనుకుంటే కదులుతున్నట్టుగా ఉంటుంది సో యద్భావం తద్భవతి అది ఎంత సీరియస్ ఎఫ్ఐఆర్ అంటే యద్భావం తద్భవతి అన్నది ఎంత సీరియస్ అంటే మీరు ఆశ్చర్యపోతారు తనకు లేని వ్యాధి ఉన్నట్టుగా భావన కలిగితే వ్యాధి ఉన్నట్టే ఉంటుంది ఈ రిపోర్టు చేంజ్ అయ్యి ఒకడికి లేని టీబీ ఒకడికి ఉన్నట్టుగా చెప్పారు వాడు నిజంగా టీబీ బాధపడతాడు ముప్పై రోజుల తర్వాత వాడికి ఏదీ లేదని తెలిస్తే ఆ వేళ లేచి కూర్చుంటాడు కాబట్టి అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంచేతనే నాకు ఈ ఇది చెక్ చేయించుకోవాలని చెక్ చేయించుకోవాలి అలాంటి పిచ్చిలో పడకూడదని నేను చాలా సార్లు ఉంటాను చెక్ చేయించుకుంటే చేయించుకోవచ్చు తప్పు లేదు ఆ పిచ్చిలో పడకూడదు అదో ఈ క్షుణ్ణార్థికమైన అవశేషన్ వారి అనేది అలా అయిపోయే ప్రమాదం ఉంది అందుకోసం చెప్తూ ఉండడం అసలు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లేచింది అంటే ఆ లేచింది దేవుడు అవుతాడా ఆత్మ అవుతాడా అని ఇలాంటి ప్రశ్నలు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అది దృశ్యమే గాని వాట్ ఎవరి ఇట్ ఈస్ అది దృశ్యమే ఆత్మ ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆ గమనాన్ని దర్శించింది ఎవరు నేను ఆ నేను యొక్క యథార్థ స్వరూపమే ఆత్మ కాబట్టి ఆత్మ లేక బ్రహ్మ అన్నది కాదు రిస్థితులలోనూ ప్రమాణ గోచరము కాదు ప్రమాణ గోచరం అయ్యేది పరబ్రహ్మ కాదు పరబ్రహ్మగానే ఆత్మగానే కాదు అలా ఆభాస అవ్వచ్చు ఆత్మాభాస అవ్వచ్చు చిదాభాసంత విగ్రహం ఉన్నది ఏమిటనమాట ఆభాస ఈశ్వరుని యొక్క ఆభాష మరి ఎందుకదంటే ఈశ్వర భావనకి సహకరిస్తుంది గనక ఈశ్వర ఆభాస ఇది వ్యవస్థ శాస్త్రం యొక్క వ్యవస్థ శాస్త్రం యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందంటే అది రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్ దట్ ఈస్ ది ప్రాబ్లం హిస్టరీ కూడా అంతే హిస్టరీ డస్ నాట్ రెస్పెక్ట్ సెంటిమెంట్ మనకి సెంటిమెంట్లు ఉంటాయి ఆ సెంటిమెంట్ హిస్టరీ రెస్పెక్ట్ చేయదు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవము అని మీరు అంటారు అని అంటాం కొంతమంది ఏమంటారంటే ఆగస్టు పదిహేను ని అఖండ భారత ముక్కలైన రోజు అని ఇంకొకటి ఉంటాడు విచ్ ఈస్ ది ట్రూత్ అలాంటవా డౌన్ డౌన్ డౌన్ డౌన్ కమ్యూనల్ కమ్యూనల్ అని పొడి చేస్తామంటే అది న్యాయం కాదు ముక్కలు చేసిన రోజు ఆగస్టు పదిహేను ఆ సత్యాన్ని మనం విస్మరించరాదు ఫ్యాక్ట్ రిమైన్స్ ఇట్ స్టాండ్స్ అండ్ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆగస్ట్ పదిహేను నిర్ వాస్ వార్ గోయింగ్ ఆన్ ఇన్ కశ్మీర్ కశ్మీర్ లో యుద్ధం జరుగుతుంది అఫ్రీదీ ట్రైబ్స్ జస్ట్ అప్పుడు ఇప్పుడు ఒక్కటే మోడల్ అఫ్రీదీ ట్రైబ్స్ అని ఆ ట్రైబ్స్ అన్నిటినీ కూడా కశ్మీర్ పాకిస్తానీ ఆర్మీ కూడగట్టి అలా పదిహేను డిక్లేర్ అవగానే అటాక్ చేశారు ఆ ట్రైబ్స్ అండ్ ఆర్మీ వెనకాల ఉంటుంది ట్రైబ్స్ ముందు ఉంటారు అటాక్ చేసి వన్ థర్డ్ ఆఫ్ కశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ అని అంటాం వాళ్ళు అజాద్ కశ్మీర్ అంటారు మనం పిఓకే అని అంటాం అంత కశ్మీర్ ని వాళ్ళు ఆక్రమించారు దట్ ఈస్ హ్యాపన్ దట్ హ్యాపన్ ఎప్పుడు While we are celebrating, we are going to have independence here. This is true, and this is true. August 1st is not a swathantari. In the regime of August 1st, September 1st is not a swathantari. September 1st is not a swathantari. August 1st is not a swathantari. If you have a swathantari in Pakistan, you will declare it in Pakistan. pakistan will have 3 units appudu pakistan 2 units undi kada east pakistan and west pakistan mem appudu appudu pakistan ante rendu units undi mem moodu moodu kalisi triangle adhi ani nawab declare chesadu jinnah emo he was struggling to get it into pakistan ee ikkada pakistan untundi em abhyantara itwaypu west pakistan undi ee east pakistan madhyalo 2000 miles dooramlo undagaledi ikkada inko 2000 miles dooramlo inko mokku untundi telangana va vadinchi problem దట్ ఈస్ వాట్ దేశ్ అప్పుడు పటేల్ పోలీస్ యాక్షన్ చేసి దీన్ని భారతదేశంలో విలీనం చేశారు ఎప్పుడు అక్టోబర్ పదిహేడు కాబట్టి తెలంగాణ విముక్తి దినము అక్టోబర్ పదిహేడు ఆగస్టు పదిహేను కాదు వీళ్ళు అక్టోబర్ పదిహేడు మాట మనం ఎవరో పట్టించుకోనే పట్టించుకోము మనకు ఆగస్టు పదిహేను అంటారు పం ఆగస్ట్ ఇన్ఫాక్ట్ దేశం టు సెలిబ్రేట్ సెవెంటీన్త్ అక్టోబర్ మోర్ దెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ దేవర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ సో హిస్టరీ అన్నది He doesn't respect any sentiment. He, he put, oh, But now he's not sentimental. If you don't see the God that hurts the sentiment. But that is how things are. If you don't see the God that is not a step... If you don't see the Vedrahan, you can't see the same way. That's not a God. That's not a God. That's a step. So, when you say, ఏ బొమ్మ ఇచ్చి ఏనుగు బొమ్మ ఇచ్చి ఇదిగోరా ఏనుగు అని ఇస్తారు ఇస్తారా ఏనుగు బొమ్మ ఇస్తారా ఏనుగు ఇస్తారు ఏనుగు బొమ్మ అనివ్వరు ఇది మిక్కీ ఇది మౌస్ దీని పేరు మిక్కీ అని ఇస్తారు గానీ ఇది ఇది నయనా ఇదేమో చెక్క బొమ్మరా అంటే గుడ్డతో చేసిన బొమ్మ ఇది దీని గురికే మౌస్ అనే ఆకారం ఉంది దాని గురికే మిక్కీని మనం పిచ్చిగా పేరు పెట్టుకున్నాం అని చెప్పిస్తారా అలా ఇవ్వరు అలాగే సాధకుడికి ప్రారంభావస్థలో ఇగో ఇదేలా దేవుడు దీన్ని పూజ చేస్తూ ఉండవు అని చెప్తాను ఎంతకాలం పూజ చేయమంటారని అడుగుతాడు మీకు తెలుస్తుంది ఎంతకాలం పూజ చేయాలో ఎంతకాలం పూజ చేయమని చెప్తాను తెలుస్తూ ఉంటే తెలుస్తుంది వాడికే తెలుస్తుంది ఎక్కలు ఎంతకాలం వల్లించాలో తెలుస్తుంది శబ్దాలు ఎంతకాలం వల్లించాలి రామశబ్దం అవన్నీ మీకే తెలుస్తుంది ఇంకే శబ్దాలు వల్లించలో ఎందుకండి మీకే తెలుస్తున్నప్పుడు వల్లింది దక్కర్లేదు అలాగే అనమాట సో అలాగే ఇది కూడా కాబట్టి అప్రమేయ ప్రమాణగోచరమయ్యేది ఆత్మ కాదు అంటే బ్రహ్మ ఈశ్వరుడు కాదు బ్రహ్మ కాదు ఆత్మ కాదు అప్రమేయశ నిజానికి ఒక విజర్ణస్వామి పంచదశలో శ్లోకం ఒకటి రాశారు అన్యత్వే నా ప్రమేయత్వే చ దృశ్యత అతో ప్రమేయత శ్రౌతి స్వస్మివసి భవేత్ అని రాశార అంటే ఇప్పుడు ఈశ్వరుడు తానే ఆత్మయే ఆత్మ కంటే అన్యమా అంటే అన్యత్వే ఈశ్వరుడు ఒకవేళ అన్యమైతే అన్యమంటే ఇతర డిఫరెంట్ ఈశ్వరుడు అని చెప్పడానికి ప్రమేయుడు అవుతాడండి అప్రమేయుడు అవుతాడు ఎందుకు అవుతాడు ఇప్పుడు ఘటం ఉంది ప్రమేయమా ప్రమేయమా ప్రమేయం హిమాలయ పర్వతాలు ఉన్నాయి ప్రమేయమా ప్రమేయమా సూర్య గోళం మిల్కీవే గెలాక్సీ ప్రమేయం బ్రహ్మాండము ప్రమేయం ఈశ్వరుడు అన్యమైతే ప్రమేయం అవుతాడు అన్యత్వే నా ప్రమేయత్వం అన్యం గనకైతే అప్రమేయత్వం నా ప్రమేయత్వేచ దృశ్యత వల్లండి ఈశ్వరుడు ఇప్పుడు అప్రమేయుడు అవ్వాలి ఏంటి ప్రమేయుడన్న ప్రమేయుడనే అందాం అంటే దృశ్యత దృశ్యుడైపోతాడు పోతే దృశ్యుడంటే వినాశ అయిపోతాడు జడమైపోతాడు ఇంకే ఈశ్వరుడేమిటి బ్రహ్మచే బ్రహ్మచే చేసినట్టు అసలు బ్రహ్మ అనే కాన్సెప్ట్ ను బాడీ చేసినట్టు ప్రమేయత్వే దృశ్యత అయితే మరి ఇంకెలాగండి అత శ్రౌతి అప్రమేయత శ్రుతి చేత బోధించబడే ఈ అప్రమేయత్వం ఏది గలదో స్వస్మిన్ అవసిత భవే తన స్వరూపమునందు పర్యవసానమును చెందుము ద ఇన్నర్ మోస్ట్ రియాలిటీ ఆఫ్ వన్ సెల్ఫ్ ఈస్ ది ఆత్మ అండ్ దట్ ఈస్ బ్రహ్మన్ అని చెప్తే మీరు అప్రమేయత్వాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు యు హేకన్ కేర్ ఆఫ్ దట్ శృతి బోధని టేక్ కేర్ చేసిన వాళ్ళు అవుతారు దీనికి భిన్నంగా భేదాన్నే నిలబెట్టే పక్షంలో యు హారు కాబట్టి ఆత్మ అప్రమేయము కనుక అది వినాశము చెందేది కాదు ఈ దేహములన్నీ కూడా అంతవంత ఇుక్త వివేకిభి ఈ మాట్లాడే వాళ్ళు చెప్తారండి నిత్య అనిత్య వస్తు వివేకం గల వాళ్ళు దృక్ దృశ్య వివేకం గల వాళ్ళు చెప్తారు ఏది దృశ్యమో అదే సత్యం అనుకునేవాడికి అంటారు లోక దృష్టి అది శాస్త్రదృష్టి లోక దృష్టికి శాస్త్రదృష్టికి ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఉన్నంత తేడా ఉంటుంది కాబట్టి ఆ వివేకం గల వాళ్ళు ఇలా చెప్తారు వివేకం లేని వాళ్ళు చెప్పి వివో లక్ష తొంభై ఉంటాయి అవన్నీ అది వేరే సంగతి కాబట్టి వివేకవంతులు ఇలా చెప్తారు ఓకే నిత్యశ అనాశిన పునరుక్తం నిత్య నిత్య వివిధవాత్ లోకే నాశ సో ఈ అప్రమేయస్య శంకరులు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు కృదము సో నిత్య సో నిత్యుడు నిత్య అని ఒక వాక్యం ఉన్నది పదం ఉన్నది అనాశిన ఇది పునరుక్తి కాదా నిత్య అంటే నిత్యమైన అనాశిన అంటే నాశములేని ఇది పునరుక్తి కాలేదండి చెప్పిందే చెప్పినట్టు అయింది కదా ఎక్స్ట్రా ఉంది అంటే కాదు ఎందుకంటే లోకంలో రెండు విధముల నిత్యములున్నాయి రెండు విధముల నాశములు కూడా ఉన్నాయి కాబట్టి నిత్య శబ్దం చేతనం ఒక విధమైన నిత్యత్వాన్ని చెప్పి ఆ దానికి సంబంధించిన నశాన్ని నిరాకరిస్తారు అనాశన శబ్దం చేతనం రెండో విధమైన నశాన్ని నిరాకరిస్తూ రెండో విధమైన నిత్యత్వాన్ని ప్రతిపాదిస్తారు నిత్యంలో రెండు రకాలున్నాయి నాశంలో రెండు రకాలున్నాయి కాబట్టి నిత్య అనాశిన అని రెండు పదాలు చెప్పారు పునరుతేం లేదు ఏమిటా రెండు రకాలు దేహ భస్మీభూ అదర్శనంగ నష్ట ఉచ్య విద్యమానోపి అన్యథాపరిణతో వ్యాధ్యాదియుక్తో జాతో నష్ట ఉచ్యతే ఇప్పుడు దేహం ఉందనుకోండి ఈ దేహానికి రెండు రకాల నాశాన్ని మనం మాట్లాడుతున్నాం మొదటిది ఎలాగంటే దేహ భస్మీభూత అదర్శనంగత బూడిదైపోయింది ఇంక కంటికి కనపడదు ఆ దేహం ఆ రూపం ఇంక కంటికి కనపడదు సో అయిపోయింది ఆ రూపం ఓ అనంత కల్పాలలో అనంత జగత్తులలో అనంత రూపాలలో అయ్యా మీరు ఈ రూపంలో రాబోయే అనంతకల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో గడచిన అనంతకల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో మీరు ఈ రూపంలో కనబడరు అని అన్నారు అంటే మరణానికి కొంచెం అలాగా కవి కవిత్వ రూపంగా చెప్పారు కరెక్టేది ఆ రూపం పోయిందంటే ఇంకా రూపం అనేది మీకు కనబడే ప్రసక్తే లేదు కనుక దేహ భస్మీభూత అదర్శనంగత నష్ట ఉచిత్యతే అదొక నాశం భస్మం అయిపోయి ఇంక కంటి కనపడనే కనపడదు అది ఒక రకం నాశం ఇంకా రెండో నాశం ఏమిటి విద్యమాన దేహం అక్కడే ఉంది మనిషి ఉన్నాడు భస్మీభూత అదేం కాలేదు బతికే ఉన్నాడు కానీ అన్యథాపరిణత ఉండాల్సిన ఒకప్పుడు ఉన్న విధంగా లేదు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అన్యథాపరిణత మోకాళ్ళు అలా ఒకప్పుడు ఉండేట్లా నడుము ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు జుట్టు ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు పళ్ళు ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు ఇంకేమి అన్ని కూడా అలాగ మారిపోయాయి వ్యా ఎందుకు మారిపోయాయి వ్యాధ్యాది యుక్త జాత జాత అంటే అయింది ఎలా అయిందంటే వ్యాధి మొదలైన లక్షణములతో కూడినది అయింది ఉంది కానీ రూపం పూర్తిగా మారిపోయింది వ్యాధి వచ్చేసింది గుర్తుపట్టడం కష్టం అయ్యా మీరు మీరేనా అని అడిగి పరిస్థితికి వచ్చేసింది అప్పుడు కూడా నష్ట నాశమును పొందినాడు అని అంటారు అక్కడ ఉన్నా కూడా అంటే ఒకటి ఒక రకమైన కైండ్ ఆఫ్ గౌణ నాశం వస్తువు ఉంది కానీ ఆ వస్తువుప్పుడు ఉండే గుణాలు పోయిన కారణంగా చెప్పిన నాశం గౌణ నాశం కైండ్ ఆఫ్ సెకండరీ డిస్ట్రక్షన్ మొదటిది ప్రైమరీ పూర్తిగా నాశనం అయిపోయింది రెండు రకాల నాశాలు ఉన్నాయి ఈ రెండు రకాల నాశాలు దేహానికి ఉన్నాయి ఆ రెండు రకాల నాశాలు ఆత్మకి లేవు అని చెప్పడం కోసం నిత్య అనాశినేర్వేరు పదాలు వాడేరు త్ర అశినో నిత్యేతి ్విధేనాశేనా కాబట్టి అనాశిన నిత్యని రెండు పదాలు వాడంచేత ఈ రెండు రకములైన నాశముతోటి ఆత్మకి సంబంధము లేదు అస అసంబంధ ఆత్మకి ఈ రెండు రకాల నాశనం తోటి ఏమీ సంబంధం లేదు అసలు ఇక్కడ మీమాంసకు ఇక్కడ మీమాంసకులు ఏమని చెప్తారంటే అంటే వినివాడు వివేకం గలవాడైతే చెప్పొచ్చు చెప్తే ఉపయోగం ఉంది వినివాడు వాడు కళ్ళకు కళ్ళకి బట్ట కూర్చున్నాడు అనుకోండి వాడి వాడి వాడికి ఏం కనపడుతుంది మనం ఏం చూపిస్తే ఉపయోగం ఉంది ఇక్కడ మహాత్ములు ఎలా చెప్తారంటే చూడండి శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు వెరవాడ శోకం అనవసరం ఎందుకు శోకం అనవసరం అన్నాడు నీకు పుట్టుక చావులు లేవు అన్నాడు అందుకోసం శోకం అనవసరం అన్నాడు సో దేహినోస్మిని యథా దేహే కౌమారం వివ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త నముష్యతి అని మొదలు పెట్టాడు సో మహాస్పర్శాస్త నాశతో విద్యతే భావ ఇవి చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటున్నారు దేవుడి గురించి చెప్తున్నాడా మీ గురించి చెప్తున్నాడా అసలు ఆ ప్రకరణం మీకు ఎలా అనిపిస్తుంది దేవుడు ప్రకరణమైనది కాదు ఈశ్వరుడు ప్రకరణం కాదు ఇది ఆత్మ యొక్క ప్రకారం అవునండి టాపిక్ ఆత్మ టాపిక్ ఇది త్వం పదార్థం వివేకం చేస్తున్నాడు ఇక్కడ తత్వసలు లేదు దరిదాపుల్లో నా గురించి చెప్తున్నాడు అనమాట నా గురించి చెప్పేప్పుడు దేవుడికి ఎన్ని పదాలతో వ్యాఖ్యానం చేయడానికి అవసరం ఉందో అవకాశం ఉందో అన్ని పదాలు వీడి వేసి చెప్పేస్తాయి అదో నిత్య శాశ్వతోయం పురాణ హన్యతే హన్యమానే శరీరే శరీరం నశించినా నశించడు అంటే దేవుడు అవుతాడా వీడవుతాడా అండి శరీరం నశించినా నశించడు అంటే దేవుడా దేవుడికి ఒక శరీరం ఉందనే అది నశిస్తుంటే మీరు చూసారా పెట్టారా ఏమన్నా మనకి అప్లై అవుతుంది అది అసలు టాపిక్ అంతా ఆత్మ యొక్క టాపిక్ వ్యక్తి యొక్క స్వరూపాన్ని గురించిన టాపిక్ కాబట్టి ఇక్కడ శ్లోకాలని ఆత్మ ఆత్మరూపంగానే మీరు వ్యాఖ్యానం చేయాలి ఇక్కడ శ్లోకాల్లో చెప్పిన లక్షణాలు ఆత్మ లక్షణాలన్నీ మీరు రాసుకుని చూస్తే ఆత్మ అంటే దేవుడే అని స్పష్టం అయిపోయింది అదే దీన్ని ద్వైతులు ఎలాగా దీన్ని నిర్వాహం చేస్తారంటే వాళ్ళు అసలు ముందు ఆ బేసిక్ టాపిక్ ని మార్చేసి నిర్వాహం చేస్తారు కాంటెక్స్ట్ ఇవే ఇవే అన్ని పక్కన పెట్టేసి ఆత్మ అంటే అయోగ్యుడు అల్పుడు జీవుడు పనికిరాని వాడు నుంచి అక్కడికి పోయేవాడు అని వాటి ముందు ఫిక్స్ చేసేసి అప్పుడు ఈ శ్లోకాలు కేసు చూస్తే ఈ శ్లోకాలు ఒక్క వాళ్ళు అనుకున్న జీవుడికి ఒక్క పిసర్ కూడా అప్లై కావాలి కాబట్టి ఇంక ఈ శ్లోకాలను ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని డిస్చార్జ్ చేసి లోకమే లోకం ఏముంది దే దే నాట్ హెడ్ పీపుల్ దే జస్ట్ నాట్ హెడ్ నాలుగు సంవత్సరాలు గట్టిగా వేశారనుకోండి అబ్బా ఎంత బాగా మాట్లాడేయండి ఒక ఆయన ఉన్నాడు ఎంత బాగా మాట్లాడేడండి అన్నారు అంటే నేను ఏం చెప్పారు అన్నారు ఏం చెప్పారో విషయం తర్వాత చూద్దామండి చక్కగా మాట్లాడటం లేదా స్టేజ్ ఫియర్ లేకుండా పెద్ద పెద్ద సమాజాలు వేసి మాట్లాడా లేదా చక్కగా మాట్లాడే సో ఇవన్నీ ఆత్మ యొక్క స్వరూపమే విచారం ఇది అప్పుడప్పుడు బ్రహ్మన్ అంటున్నా టాపిక్ ఆత్మది అయితే ఆత్మ గురించి ఈ చెప్పిన పద్ధతి ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ అదర్ దాన్ బ్రహ్మన్ పూర్ణంగా ప్రతిపాదన చేస్తున్నారు అంచేతనే నువ్వు ఎడవక్కర్లేదని చెప్తున్నారు ఆత్మ మీరు అనుకున్నట్టుగా అల్పము సంసారే అయితే మరి ఇది దుఃఖించకపోవడం ఏమిటి దుఃఖించడమే యోగ్యంగా ఉంటుంది ఆత్మ అర్థము సంసారే అయితే మరి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది అదన్నమాట ఓకే అన్యథ పృథివ్యాదివదీ నిత్యం సార్ ఆత్మన తన్మాభూత్ అశిన ఇలాహ కేవలం నిత్యస్యాని అనాశినహా అనలేదనుకోండి అప్పుడు ఆత్మ నిత్యము ఎలాగా పృథివీ మొదలె పృథివీ వ్యాధులు పృథివి నిత్యంగా పృథివి నిత్యం ఆకాశం నిత్యం సూర్యుడు నిత్యం చంద్రుడు నిత్యం కొండ నిత్యం మొన్న మొన్నటిదాకా బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా నిత్యమే అనుకునేవారు సో ఇవన్నీ నిత్యాలు ఒక రకంగా నిత్యాలు అవి ఆత్మ నిత్యం సో అయ్యా అలా అనుకుని మొన్న మొన్నలాగా మన చీఫ్ మినిస్టర్ కూడా నేను నిత్యమనే అనుకున్నాడు ఆయన కూడా తను నిత్యమనే అనుకున్నాడు పాపం పప్పులో కాలువేశ్ కాని దాన్ని నిత్యమనే అనుకున్నాడు సో అందరూ కూడా అలాగే అనుకున్నారు సో పృథివీ నిత్యం ఆత్మ కూడా నిత్యం అయ్యా అలాంటి పొరపాటు మీరు చేయకండి పృథివీ నిత్యం ఎంతవరకు ప్రళయం వచ్చేవరకు ఆత్మ మటుకు పృథివీ లాంటి నిత్యత్వం కాదు ప్రళయం వచ్చినా కూడా ఆత్మ పరబ్రహ్మ రూపంగా నిలిచే ఉంటుంది కాబట్టివంటి అపేక్ష నృత్యములు అంటారు ఇవి కూడా ఓ రకంగా నిత్యాలే పర్మనెంట్ జాబ్ అంటే అర్థం ఏంటండి గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అంటే టెంపరీ గవర్నమెంట్ అంటే పెర్మనెంట్ పెర్మనెంట్ అంటే ఏమిటి అంటే వీడు రిటైర్ అయిపోయేదాకా ఉంటుంది అని అభిప్రాయం అది పెర్మనెంట్ అంటే అలాగే ఈ జగత్తు రిటైర్ అయిపోయే వరకు పృథివీ ఉంటుంది అలాంటి పెర్మనెంట్ కాదు ఇది ఇది రియల్ పెర్మనెంట్ ఇది అబ్సొల్యూట్లీ పర్మనెంట్ కాబట్టి అటువంటి భ్రాంతి కలగకుండా ఉండడం కోసమని నిత్య అనాశిన అని రెండు పదాలు వేసినారు అయింది ఇంకా అప్రమేయ నేయ ప్రత్యక్షాది ప్రమాణ అపరిచ్ఛేదర్థ అప్రమేయస్య ఈ ఆత్మ ఉన్నదే ఇది అప్రమేయము అంటే ప్రమాణ గోచరము కానిది ప్రమేయము అంటే ప్రమాణము చేత పరిచ్ఛేదము చేయబడేది ఇప్పుడు ఈ ఘటమును నేను చూశాను అంటే ఆ ఘటము ఎంత ఎలా ఉందో అవన్నీ కూడా నేను చూశాను దానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను చూసేశాను అంటే నా చూపులో దాని లక్షణాలన్నీ ఇమిడినవి దాన్ని పరిచ్ఛేద్యము అంట సో చూపు ఏం చేసిందంటే పరిచ్ఛేదం చేసేస్తుంది ఎంత ఉంది ఇంతకంటే ఎక్కువ లేదు ఇలా ఉంది మరోలా లేదు ఇప్పుడుంది ఇంకో అప్పుడు లేదు ఇక్కడుంది మరో చోట లేదు ఇంకేమిటండి అన్ని పరిచ్ఛేదాలు అయ్యిపోయాయి ఇంకెంతకంటే వేరే పరిచ్ఛేదాలు ఏం లేవు సేమ అంటే లిమిట్స్ సో అన్ని విధములుగా పరిచ్ఛేద్యం అయిపోతుంది మీరు చూశారు అంటే అలాగే బుద్ధితో తెలుసుకున్నానన్నప్పుడు కూడా బుద్ది చేత పరిచ్ఛేద్యం అయిపోతుంది సో ఆ పరిచ్ఛేద్యము పరిచ్ఛేదము అనే పదం మీరు గుర్తు పెట్టుకోండి పరిచ్ఛేదం అంటే లిమిటేషన్ పరిఛేద్యం అంటే వన్ విచ్ ఈజ్ లిమిటెడ్ సో ప్రత్యక్షము మొదలైన ప్రమాణముల చేత అంటే ప్రత్యక్ష అనుమానాలు వేసుకోండి ఇంకో రెండు ఏమైనా కలుపుకుంటే కలుపుకోవచ్చు అన్ని అనుమానంలో పడిపోతాయి ఈ ప్రమాణముల చేత అది పరిచ్ఛేద్యం అయిపోతుంది అని ప్రమేయము అంటే కానీ ఆత్మ ఆ ప్రమేయము కాదు అంటే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణముల చేత పరిచ్ఛేద్యము కాదు అంటే తెలియబడదు అనే అర్థం అంటే చూడండి ప్రమాణముందనుకోండి ప్రమాణం ప్రమాత ప్రమాణం చ ప్రమేయం ప్రమితిస్త ప్రసాదా సిధ్యంతి తత్సిద్ధమేక్ష అని విజార శ్లోకాలు చాలా చక్కగా సింపుల్ అనుష్పులు మంచి విషయాన్ని బాగా సింపుల్ గా చెప్తాయి ఆ శ్లోకం కనుక నోటికొచ్చుంటే ఆ టాపిక్ ని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు అది దీస్ ది అడ్వాంటేజ్ ఇప్పుడు ఏదైనా ఒక జ్ఞానం ఉందనుకోండి నాలెడ్జ్ నాలెడ్జ్ లో ఎన్ని అంశాలున్నాయంటే నాలుగు అంశాలున్నాయి నోవర్ మూడు అంటారు మూడు నాలుగు చేశాం మూడునే నాలుగు చేశాం ఉన్నది ఒకటి దాన్ని రెండు చేసాం మూడు చేసాం నాలుగు చేశాం నోవర్ అంటే ప్రమాత దాలెడ్జ్ అంటే ప్రమా the means of knowing pramanam and the one which is known prameyam pramata cha pramanam cha pramiti prameyam pramitis tatha pramitiyam pramana nalu epram nal, telisunnandi evitu nalugu knower the, the means of knowing the knowledge and the known nalugu yashya prasada siddhyanti ee nalugu దేని వల్ల ఏ దేని యొక్క అనుగ్రహము వల్ల సిద్ధిస్తున్నాయో ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటము ప్రమేయము గట జ్ఞానం కలిగింది ప్రమితి కన్ను ప్రమాణము నేను ఈగో ప్రమా ప్రమా ప్రమాత తెలుసుకునేవాడు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతను సిద్ధిస్తున్నాయో అంతే కదండి ఆత్మదేవుని అనుగ్రహం చేతనే అచిద్రూపంగా ఆత్మదేవుడు ఇక్కడ ఆత్మని దేవుణ్ణి చేసే పరస్సం మీరు గమనించడం లేదు ఆత్మదేవుడు అది సో ఆ ఆత్మదేవుడి యొక్క అనుగ్రహం చేతనే ఒక ఆయన ఉండాలి ఆయన ఆత్మ ఆత్మబాబా అని పేరు అది సమాసం కుదరదు దేవుడు కుదురుతుంది ఆత్మదేవ లేదు అలా పెట్టాలనుకునేరు ఆత్మాచాసం దేవస్థితి సమాసం కుదురుతుంది సంస్కృత పదం అది బాబా సంస్కృత పదం కాదు కదండి ఆత్మబాబా అని ఆయన పేరు నేను నా దగ్గర పాఠం లేరు కొద్ది రోజులు ఆయన నేను అన్నారు ఆత్మానందరినీ పెట్టుకోవచ్చు కదా ఆత్మ బాబా అని ఎందుకు పెట్టుకున్నారు అని నేను అడిగాను అడిగితే ఆయనన్నారు ఏమండుట్టు బాబా గారి జుట్టులాగా ఉంటుంది అందుకోసం ఆత్మ బాబా అని పేరు పెట్టుకున్నారు సో ఇది ఉందంటే పాప ఆయన ఒరిజినల్ గా ఆయన ఎందుకు పేరు పెట్టుకున్నారో పెట్టుకున్నారు అలా పెట్టుకుని ఉంటారు వీళ్ళందరూ అనుకారు ఎందుకు అలా అనుకరించడం ఎందుకు ఏదో ఇమిటేషన్ అనవసరం కదా అది మరి ఆయన బ్రహ్మసూత్ర భాష్యం పాఠం చదివి మళ్ళీ ఇమిటేషన్లో పడ్డారంటే దురదృష్టం అని అనుకోవాల్సి ఉంటుంది ఇంకంతకంటే ఉంది ఓన్లండి సో సో ఈ నాలుగు ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహము చేత సిద్ధిస్తున్నాయో తత్సిద్ధౌ కేపేక్షతే అటువంటి ఆత్మదేవుడు సిద్ధించటానికి ఏదైనా ఒక దాని యొక్క అపేక్ష ఉన్నదా లేదు అంటే ఆత్మదేవుడు స్వయం సిద్ధుడు ఆత్మదేవుడు సిద్ధించిన తర్వాతనే మిగతా అవన్నీ సిద్ధిస్తాడు ఒక చోట శంకరులు అంటారు భాషల్లోనే వీడిని నిద్రలేస్తూనే ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేత వీడు ప్రమాతవుతాడు ప్రమాతయి కళ్ళు తెరిచి జగత్తునంత ప్రమేయంగా చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రమాత ఆ ప్రమేయము ఈ ప్రమాణము ఆ ప్రమ ఈ సర్వము ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతనే సిద్ధిస్తూ ఉండగా ఆత్మదేవుణ్ణి సిద్ధింపజేయటానికి మరింకేది కావలసి వస్తుంది నథింగ్ ఎల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అపేక్ష అంటే అది అప్రమేయము అని అర్థం దాన్ని అపరిచ్ఛేద్యము దీని మీద సందేహం ఒక పూర్వపక్షం నన్ను గమేన ఆత్మా పరిచ్ఛేద్యతే ప్రత్యక్షాదినా పూర్వం అంటే అయా ఇక్కడే చెప్తున్నారా అదేమిటండి ఆత్మ పరిచ్ఛేద్యం ఎందుకైంది నను నను అంటే సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేసేప్పుడు పురోపక్షం అబ్జెక్షన్ రేస్ చేసేప్పుడు నను అంట నను అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి అంటే అబ్జెక్షన్ రేసిన అర్థం నను చూడండి ఆత్మ గురించి ఆగమం అంటే వేదం ఆగమం ఆత్మను గురించి బోధిస్తుందా లేదా బోధిస్తుందని అప్పుడు ఆత్మ తెలియాలంటే అక్కడ వేదమే చెప్తోంది కదా ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా అయిపోయింది ఇంకేముంది కాబట్టి ఉపనిషత్తుల చేత తెలియబడుతున్నది కాబట్టి ఉపనిషత్తుల ప్రమాణం శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం చేత తెలియబడుతూనే ఉంది ఆత్మ తెలియబడుతుంటే మీరేమో ఆత్మ అప్రమేయము అని అంటారేమి ఆగమేన పరిచ్ఛేద్యతే అంతేకాదండే ఆగమం దాకా అక్కర్లేదు సో ప్రత్యక్షాది నాచ పూర్వం వీడి శాస్త్రం చదువుకోముందు వీడికి ఆత్మ తెలుసా తెలీదా వేదాంతం చదువుకోలేదండి నేను ఆత్మంటేమిటి నేను వేదాంతం చదువుకున్న తర్వాత వచ్చిందా నేను అంతకు ముందు వచ్చిందా ఇప్పుడు వేదాంతం నేను వేదాంతం చదువుకుందా వేదాంతం చదువుకున్నాక నేను వచ్చిందా నేను వేదాంతం చదువుకుంది అంటే ఇప్పుడు నేననే తెలుస్తోంది తెలుస్తుందంటే మరి ఎలా తెలుసుండాలి ఏదో ప్రత్యక్షం చేతనో అనుమానం చేతనో తెలుసుండాలి అంటే ఇప్పుడు ఇదిగో నేను ఇది ప్రత్యక్షం చేతి తెలిసింది అనుమానం చేతి ఎలా తెలిసిందో చెప్పంటారా సో నేను తప్పనిసరిగా ఉండి ఉండాలి పర్వతం అభిమానం తర్వాత పర్వతంలో వల్లి ఉండాలి ఎందుకంటే పోగొస్తోంది గనక అది అనుమానం అలాగే నేను ఉండి ఉండాలి ఎందుకంటే నాకు మా మావగారు పిల్లనిచ్చినారు నేను లేకపోతే మావగారు పిల్లనివ్వరు కదా కాలుగలకి కన్యాదానం చేశారంటే నేను ఉంటే కన్యాదానం చేస్తారా నేను లేకుంటే కన్యాదానం చేస్తారా నేను ఉంటే ఆయన చేశారు కనుక పొగ వచ్చిందంటే నిప్పు ఉంటే పొగ వస్తుందా నిప్పు రాకుంటే పొగ లేకుంటే వస్తుందా ఉంటేనే కాబట్టి కాలుకడు కన్యాదానం చేశారు కనుక నేను తప్పనిసరిగా ఉన్నాను అనకూడదు ఉండి ఉండాలి అని కదా కాబట్టి ఆ విధంగా ప్రత్యక్షాదిలా పూర్వం ఈ వేదర్ రాకముందే శాస్త్రం రాకముందే కూడా ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలిసిపోతూనే ఉంది ఆత్మ ఏమిటి నువ్వు అప్రమేయం ఉంటావేవి ఇగో ఇలాగే ఉంటాయి అబ్జెక్షన్స్ దీన్ని పుస్తకంలో రాస్తారు ఇవన్ ఇలాంటి అబ్జెక్షన్స్ ఇక్కడ ఉన్నవన్నీ నను తీసేయటం నను తీసేస్తేమవుతుంది సిద్ధాంత వాక్యంలాగా కనపడుతుంది అడుగు నుండే సిద్ధాంతం తీసేవతారు మారే ఇంకే అబ్జెక్షన్ అయితే సిద్ధాంతం కానీ నను తీసేయండి తీసేసి ఇదిగో ఆత్మ గురించి తెలియలేదని ఆత్మ అప్రమేయం అని అంటారు వీళ్ళు ఆత్మ అప్రమేయం ఎలా అవుతుంది వేదం ఆత్మ గురించి చెప్తోంది కదా వీడు వేదం చదువుకోక ముందు కూడా వీడికి ఆత్మ తెలుస్తూనే ఉంది కదా ఆ ఎంత గొప్ప యుక్తి చెప్పేశారు వీళ్ళు అని అలా అనిపిస్తూ ఇదో ఇలాగ పుస్తకాలు రాసిస్తూ ఇదో పద్ధతి ఎనీవే నా ఆ అభిప్రాయం కాదు ఆత్మన స్వతసిద్ధత్వా అది సంగ్రహవాక్యము అంటారు ఇంకా ఇలాగ కొంచెం భాష్య లక్షణాలు కొన్ని మీరు నేర్చుకోవచ్చు ఈ వాటికి సంగ్రహవాక్యం అంటే సమాధానం చెప్పేప్పుడు ఒక్క చిన్న ముక్కలో సమాధానం చెప్పి ఆ చెప్పిన ముక్కనే బాగా విస్తారం చేస్తారు సంగ్రహంగా చెప్పి దాన్ని వివరిస్తారు సంగ్రహంగా ఏమని చెప్పిన నువ్వు చెప్పింది సరికాదు ఆత్మ ప్రమేయము ప్రమాణ కాదు ఎందువలన ఆత్మస్వతసిద్ధము అగుట వలన ఆత్మకి అనాత్మకి చాలా పెద్ద తేడా అనాత్మ స్వతసిద్ధం కాదు ప్రమాణ సిద్ధం లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని తార్కికుల యొక్క ఒక పెద్ద స్టేట్మెంట్ వాళ్ళ యొక్క రూల్ అది ప్రమాణము లక్షణాలని బట్టి వస్తువు సిద్ధిస్తుంది ఇప్పుడు ఘటం ఉందండి ఘటము ఉన్నది అని మీరు చెప్పారంటే ఘటం సిద్ధించింది అన్నమాట అంటే ఎస్టాబ్లిష్ అయితే చెప్తారండి ఉన్నది అని చెప్పాలంటే సిద్ధిస్తే చెప్తారా సిద్ధించకుండా చెప్తారా అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు చెప్తారు ఘటము ఉన్నది అని ఎలా ఎస్టాబ్లిష్ అయింది ప్రమాణం చేత ఎస్టాబ్లిష్ అయింది కన్ను అనే ప్రమాణం చేత ఎస్టాబ్లిష్ అయింది లక్షణాలు కూడా ఎలా ఎస్టాబ్లిష్ అయింది లక్షణముల ద్వారా ఎస్టాబ్లిష్ అయింది ఇది ఇలా ఆకారంగా ఉన్నది ఆ ఘట శబ్ద ప్రయోగం లక్షణాన్ని బట్టి వచ్చింది ఆ రూపాన్ని బట్టి ఘట శబ్ద ప్రయోగం కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం లక్షణము ప్రమాణం ఇక్కడ ప్రమాణం టాపిక్ ప్రమాణాన్ని బట్టి వస్తువు సిద్ధిస్తుంది కానీ ఆత్మ అలా సిద్ధించదు ఆత్మస్వత సిద్ధము నేను ఉన్నాను మనం అనేసార్లు ధ్యానంలో కూడా మీ చేతను నేను చెప్పాను చాలాసార్లు నేను ఉన్నాను అనేది సిద్ధించాలంటే ఆ స్వత సిద్ధం ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని సిద్ధించాలనుకోండి భక్తులందరూ పూనుకే పూనుకుంటే సిద్ధిస్తున్నాయి భక్తులందరూ పూనుకుంటే సిద్ధిస్తుంది మీరు ఈ కథలు వినలేదు ఇది దేవాలయానికి సంబంధించిన కథలు ఉంటాయి ఒకప్పుడు ఇక్కడ అంత రప్పలు చెట్టు చేమలు ఉండివ్వండి అప్పుడు ఒక భక్తుడు ఇటు వెళుతున్నాడు వెళ్తూంటే ఆయనకేమో ఇక్కడే ఆ రాత్రి ప్రయాణం ఇక్కడ ఆపి ఇక్కడే ఈ చెట్టు కింద నిద్రపోయాడు నిద్రపోతే దేవుడు కల్లో కనపడి నేనేమో ఇక్కడ చెట్టు కింద పూజా పురస్కారం లేకుండా పడున్నాను రా లేచి దేవాలయం కట్టిని చెప్పాడు అప్పుడు మొన్నడు ఆయన నిద్ర లేచి వెంటనే ఎక్కడ కళ్ళలో కనబడ్డాడని ఉన్నాడని చెప్పాడో అక్కడేమో వెతికితే తవ్వి చూస్తే అక్కడ దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఆయన ప్రతిష్ఠ చేశాడు అప్పుడు ఆ చుట్టుపక్కల వాడందరూ కూడా ఆ దేవుణ్ణి దర్శించడం మొదలుపెట్టారు అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు ఎలా సిద్ధించాడు అంటారు భక్తుడిని బట్టి కదండి ఆయన అక్కడ భక్తుడు ఆయన లేకపోతే ఎక్కడ సిద్ధిస్తాడు ఈశ్వర ఈశ్వర ఈశ్వర భక్త వినా అని ఓ పాట ఉంటుంది ఈశ్వరుడమే మాట విన్నారా ఎప్పుడైనా మీరు భక్తులు లేకుండా ఈశ్వరుడమే మాట విన్నారా కాబట్టి భక్ ఈశ్వరుడు భక్తాధీనుడై ఉంటాడు భక్తుడు ఈశ్వరుణ్ణి ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు ఓ రాయి ఉంది ఓ విగ్రహాన్ని మీరు పూజ ఎవడో వచ్చి ఏమిటో పూజ అంటే నేను దేవుణ్ణి పూజ చేస్తున్నాను అంటే వాడి వెంటనే సుత్ ఒకటి తీసుకుని దాని మీద ఇలా కొట్టాడు కొడితే నాలుగు మొక్కలు ఇది రాయా దేవుడా అని వాడు అయితే వీడు చెప్పడవారు వరివాడ దేవుని పూజ చేస్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఉండడు ఇక్కడ ఉంటాడు నా హృదయంలో ఉన్న దేవుడు దీని ఎండు నేను చూశాను కనుక అది దేవుడు అయింది నీ హృదయంలో దేవుడు లేడు గనక నీకు అది నేను దేవుణ్ణి పూజిస్తున్నానంటే దాని అర్థం అది అది తెలుసుకోకుండా శుద్ధి పట్టుకొచ్చి కొట్టి ఇది రాయి కానీ దేవుడు అంటావేమిటి అని చెప్పాడు సమాధానం అది కరెక్ట్ అది చాలా సూక్ష్మమైన విషయం సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక లింగం ఏదో కాశీలో అమ్ముతూ ఉంటారు గుట్టల గుట్టలు కింద పోసి అమ్ముతారు ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ ఏమని చెప్తారంటే ఇది కాశీ నుంచి తెచ్చిన స్ఫటిక లింగం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటెం మీరు కాశీ వెళ్లారనుకోండి ఆ చిన్న చిన్న సందుల కింద ఉంటుంది అక్కడ అరుగు మీద ఓ పెద్ద బుట్ట ఒకటి ఆ బుట్ట నిండా ఈ లింగాలు పోసుకుని ఓ పెద్ద ఆవిడ అమ్ముతూ ఉంటారు ఎంతండి అంటే ఐదు రూపాయలు అంటే ఐదు వందలు ఎందుకమ్మా అది ఆవిడ తీసుకున్నది పది రూపాయలకే కానీ దాన్ని మనం చూసి దృష్టిని బట్టి ఆవిడ సరిపించాం సో షీ డజన్ సెల్ అండ్ ఆబ్జెక్ట్ షీ సెల్స్ అండ్ ఐడియా మీరు ఆబ్జెక్ట్ కొంటలేదు మీరు శివలింగాన్ని కొంటున్నారు శివలింగం ఈజ్ అన్ ఐడియా సో షీ నోస్ దాట్ అండ్ షీ సెల్స్ అంటే ఐదు వందలు ఇవ్వను మూడు వందలు ఇస్తాను అదే నాకు కిట్టుబాటు కదండి కనీసం నాకు పది రూపాయలైనా లాభం ఉండాలి కదా నేను తెచ్చిందే మూడు వందలకి కాబట్టి మీరు మూడు వందల పాతికి